సంతోషపరణి సంతోషపరమిక అనేది నాకు తెలియదు అది నాకు అందాలి సేవ ఇలా చేయాలి రాష్ట్రానికి నేను తెలుసుకునే కానీ అలా సేవ ఈ రెండు మాట్లాడాలా అని నాకు తెలియదు అంటే అక్కడ అక్కడ అంటే తీసుకెళ్ళి చంద్రశేఖర్ కనిపించి మరి అన్న తీసుకెళ్ళి అసహపడు అక్కడ సేవ ప్రయోజనం అమ్మవారి అక్కడి నుంచి అసహప్రే అమ్మ అమేరిక ఆహ్వానం ఇచ్చినప్పుడు కింద ఆహ్వానం అనుచిండు పైడే పదసర్వ అంటే కు గవర్నర్ గారి ఆగసం అనుచిస్తుండి ప్రమేయకడ ఆహ్వానితిదిగినను ఈయనను ఆహ్వానినారా సోదరులు ఇక్కడ సోరవేసి అమెరికన్ వారిని ఆహ్వానియుండి ఆహ్వానినను అప్డేట్స్ తెచ్చుకుంటున్నాను విజయ్ టెస్ట్ కదా మరి ఉంటాయి ఫోన్ చేసుకుంటాను నా దూరం పోయినా కనియడనుకో చూసి కూడా <laughs> పో పరిశుద్ధులకు దేవా వేసు ప్రభా మీకు వర్ణాలి అయినా సగోన్నతుడ సమస్త సృష్టికి మూల కలకడు మా దేవ మీకు వరణాలు వేసయ అబ్రహా ఇసాకు ఇస్రాయ దేవ మీకు ఎంతో వర్ణాలు ప్రభా నాయన ఆ యొక్క కల్వరిశ్రీలో మా పాపములను చాపములను రోగములను వేసినం మీరు భరించినారు మాకు బదులుగా మీరు అక్కడ ఓ ప్రభా ఉదయకాలం నుంచి సాయంత్రం వారి రెంప శ్రవణ అనుభవించిన వాణి వల్లే ఉన్నారు అక్కడ మనుషులు చెరునని వాణి వల్ల మీరు అక్కడ ఆ బాధని అనుభవించి ప్రభావ మాకు ఆ బాధ నుంచి విడుదల కలిగించినారు మమ్మల్ని మీ బిడుదలగా స్వీకరించని మీకు ఎంతో బాధ మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసిన విమర్శ దేవాలను ముందు చేస్తున్నారు మీ యొక్క కృపవాత చేత ఆత్మ ఫలాల చేత అభిషేకించిన పన్న పప్పు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన వాటన్నింటినీ బట్టి మీకు ఎంతో వదలాలి అనులీన ఆహారాన్ని ప్రతి అపాల నుంచి మమ్మల్ని తప్పిస్తా ఉన్నారు శ్రమల నుండి మమ్మల్ని విడిపిస్తున్నారు ప్రవ్వ ప్రతి చీకటి శక్తుల మీద మాకు విజయం అనుగరించిన వాటిని బట్టి మీకు ఎంతో వదలాలి ఈ యొక్క వినం ప్రభావ మిమ్మల్ని స్థుతించి కనిపరిచే బిడ్డలగా మమ్మల్ని అందరినీ తయారు చేసినారు మీ యొక్క శరీరత్వంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మాకందరికి అనుకరించిన దాని వరకు మీకు బనాలు ప్రభావ ఈ యొక్క సన్నందని ధరించబోతున్నైనా మీ యొక్క స్వరాన్ని వినిపింపజేయండి ప్రభావ వినకపోతే నేను చచ్చిన వారమే మాకు జీవం కావాలా అంటే మీరు మాట్లాడాలి మాట్లాడే మీరు మాతో మాట్లాడా మా తలంపులను తీసివేయండి మీ తలంపులను మేము చోటు చిన్న సహాయపడమని ప్రార్థించాను వాక్యాన్ని మేము వినడమే కాదు బ్రహ్వా దాని ప్రకారంగా మేము జీవించాలా అనుభవపూర్వకంగా వారిని ప్రకటించాలా అటువంటి రూపాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ నామంగా ప్రారంభించడాది కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో సేవ చేయడం జరిగింది ప్రతిరోజు ఇదే ప్రాంతం నుంచి వెళ్తా ఉంటాడు ఆఫీస్కి కానీ ఇంటికి లేని కానీ ఈ ప్రాంతానికి రావడానికి అవకాశం లేదు కానీ మొన్న ఇజ్రాయల్ ఫోన్ చేసింది మీరు రావాలన్నా ఇంటికంటే అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది దాని దేవుడు కొన్ని ఆశ్చర్యకరమైన విధాలుగా తన బిడ్డల్ని నడిపిస్తూ ఉంటాడు మననేమో నడుస్తున్నాము మనమేమో చేస్తున్నాము అనుకుంటాం కానీ ఆయన ప్రా ప్రణాళిక చొప్పుననే మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఎందుకు నడిపిస్తున్నాడని ఎప్పుడు అర్థమవుతుంది వెళ్ళిపోయినాకనే అర్థమవుతుంది కాబట్టి రెండు ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పినట్లు రెండు సంవత్సరంలో నాకు జ్ఞాపకం ఉండేది అంతకాలం క్రిందండి అది ఆ ఈ ప్రాంతంలో సేవ నాకు ఫస్ట్ టైం చెప్పబడ్డప్పుడు నేను ఈ ప్రాంతానికి వచ్చిన దీనికంటే ముందు ఆ గట్టేశ్వర ప్రాంతంలో సేవ చేసేవారు నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అనుకుంటా నైన్టీ నుంచి టూ ఆ ప్రాంతం వరకు గట్టేశ్వర ప్రాంతంలో ఒక సేవ ఆరంభమైంది నేను అక్కడ కొంత కాలం వెళ్ళినాక అక్కడ కూడా పబ్లిక్ లోనే చేసేవాళ్ళం ఒక స్థలము లాటి ఇవ్వలే చర్చి నడిపించుకోవడానికి రూమ్ లేదు చెట్టు కింద నడిపించే వాళ్ళం అంత చిన్నపిల్లలు వచ్చేవాళ్ళం నేను ఎక్కడికైనా చిన్నపిల్లలు ఉండేవాళ్ళం అదే కనుక వాళ్ళకి సండే స్కూల్ లాగా నేను నడిపించేవాళ్ళు కొంతకాలానికి అది పెద్ద సంగంగా తినేది ఆ చిన్నపిల్లలు పాటలు నేర్చుకోవడము వాళ్ళకి మంచి చదువు నేర్పడము ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఇట్లాంటి అన్ని చిన్న చిన్న నేర్పడం దాని దేవుడి వాటే నేర్పడము తర్వాత తల్లులకి చాలా ఇష్టం అనిపించి తల్లులు రావడం జరిగింది తల్లు వచ్చి కూర్చున్నాక తల్లు ఎక్కడ ఉంటే తండ్రులు కూడా అక్కడే ఉంటారు కదా రావాల్సిందే కొంతకాలం తండ్రులు రావడం దాని తర్వాత సంఘం స్థిరపడడం దాని తర్వాత ఒక పాసం అప్పగించబడడం నేను అక్కడి నుంచి వాపస్ మళ్ళీ నేను అడుగు పెట్టలే ప్రాంతంలో నాకు ఒక ఆశ ఏంటంటే ఒక ప్రాంతంలో సేవ చేసినాక తిరిగి ఆ ప్రాంతానికి రావద్దు ఎందుకంటే అది స్థిరపడ్డక బలపడ్డ అక్కడ పాస్తలు తన కుటుంబం తనే నడిపించుకోవాల నేను అక్కడ నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆరంభించాలా అక్కడ యొక్క స్థలం అది నా గుణగణం అట్లా చాలా ప్రాంతాలలో నేను చేసిన దాని తర్వాత హగరవాడే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా తిరగాల అన్ని ప్రాంతాలలో ఆరంభించాల సేవకులని బలపరచాలా అది నా యొక్క ఆట దేవుడి జీతంగా అద్భుతాలు చేసిన వాడి హస్మత్పీలో నేను ఒకరోజు చెప్పాను రెండు మూడు మూడు ఆ ప్రాంతం రెండు వేల ఐదు ఆ ప్రాంతం కనీసం ఐదో సంవత్సరాలు ఫస్ట్ కేవలము ఆ ఇస్రాయల్ బ్రదర్ కుటుంబం ఒక్కటే ఉండేట్టు చర్చ్ మేము ఆరంభించినప్పుడు ఆ ఏరియా ఏమంటారు ఆహా అక్కడ ఆ ఏరియా ఏమంటారు ఆ హస్మత్ పేటే అంటారు కానీ కదా ఈ లోపలికి వస్తారు హస్మర్పేట చెరువు దగ్గర చెరువు కట్ట దిగినాక కొంచెం లోపలికి పోతే ఆ ఏమంటారు రాయితే అక్కడ చిన్న కిరాయిలు వాళ్ళు సిస్టర్ బ్రదర్ కిరాయి ఇంట్లో ఉంటే పిల్లలు తిరిచే వాళ్ళు వీళ్ళందరూ చాలా ఆసక్తి ఉంది ఇష్టం చిన్న పిల్లలు చిన్న పిల్లల దశ నుంచే దేవుడు ఎందు ఆసక్తి కలిగిన వాడిని దేవుడు ఎట్లా కనిపిస్తాడు గిరగలుగుతుంది రోజు నేను కూడా అంటే చాలా చిన్న పిల్లలు ఉన్నప్పటి దేవుని వాక్యం పట్ల ఆసక్తుండే మా అన్నదమ్ముళ్ళు అక్క ఉండేది నాకు అక్క ఉంటుంది వాళ్ళ దగ్గర అవన్నీ జమ చేసుకొచ్చి నేను ఒక మూలం కూర్చొని అవన్నీ చదిటండి అందరూ మా అన్నకే గిఫ్ట్స్ పుస్తకాలు నాకు ఇవ్వరు సరే నేను అవన్నీ తీసుకొచ్చుకొని జమా చేసుకొని చదిటండి కానీ చిన్నప్పటి దేవుని జ్ఞానమందు ఎదగడం వలన దేవుడు ఏ రీతికైనా ఆశించిన నాకు తెలిసి రచ్చు అడుగడుగునా ఆయన కాచి కాపాడుతా ఉన్నాడు ఒక్క కుటుంబం హాస్పత్రిలో ప్రభుని వెంబడించింది బ్రదర్ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు ఆ ఒక్క కుటుంబము సేవ ఆరంభించినప్పుడు బహు కష్టాలలో ఉంది ఆ కుటుంబం నాకు తెలుసు కొద్దిసార్లు తినడానికి కూడా అన్నం లేకుండే అంత భయంకరమైన సమస్యలు ఉండే వాళ్ళకి ఆ బ్రదర్ ఉద్యోగం పోయింది కోర్టు కేసులో పెండింగ్ ఉంది ఉద్యోగం సెటిల్ అయిందో లేదు సెటిల్ అయిపోయింది ఉద్యోగం లేదు పిల్లలు చిన్నవాళ్ళు ఎట నడుస్తుంది కుటుంబం కోర్టుల చుట్టూ తిరగాల అడ్వకేట్ ల చుట్టూ ఇదే సమస్య కానీ వాళ్ళు ఆసక్తితో సేవ ఆరంభించింది నేను చెప్పాడు మనము దేవుని కార్యములలో నిమగ్నమైనప్పుడు మన కార్యములు చూసుకునేవాడు అయినా అన్నదానికి ఈ కుటుంబమే సాక్ష్యం స కుటుంబమే సాక్ష్యం దేవుడు వాళ్ళని ఏ రీతి ఆశ్రయించడం నేను చాలా సంవత్సరాల తర్వాత చూసిన ఎందుకంటే టూ థౌజండ్ తర్వాత నేను ఈ ఏరియాకి రాలే ఒక్కసారే వచ్చింది అది అది ఏం పోయిన సంవత్సరం వచ్చింది అంతే అంటే ఇక్కడ వివరించుకోవచ్చు పోయిన సంవత్సరం చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయినా కానీ నేనేమి ఆశ్చర్యపడదంటే ప్రభుల్లో ఇది సాధ్యము అనేది మాట తెలుసు ఇది మనుషుల వలన కలిగిన కాదు అని తెలుసు ఇది ప్రభు వలనే కలగాల అనేది కూడా నాకు తెలుసు నా నుండి వేరుగా ఉంది ఎవరు ఫలించలేదు అన్నాడు ఏమను పదిహేను అధ్యాయ నువ్వు నిజంగా ఫలించాలా ప్రభు ఫస్ట్ పాయింట్ ఈ లోపంలో ఫలించాలా అని ప్రయాసపడతా మనుషులు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పరిగెత్తుతావుతారు కానీ ప్రభుల్లో ఉండకపోతే ఈ లోపంలో కూడా ఫలించలేవువేళ ఫలించినా అది నిలవడదు అన్న విషయం ప్రభు నాకు జ్ఞాపకం చేసింది కుటుంబం చూసి ఆ ఒక్క కుటుంబం ను ఆరంభించినప్పుడు అక్కడి నుంచి కొన్ని కుటుంబాలు రావడం స్టార్ట్ చేసినాయి అందుల కుటుంబాలే తల్లు తమ పిల్లలకి కష్టాలుంటే బాధలుంటే శరీరంలో అనారోగ్యాలుంటే తమ పిల్లలకి ప్రార్థనల కొరకు అవసరాల కొరకు అక్కడ తీసుకొచ్చేవాళ్ళు దాని తర్వాత తల్లి ప్రభుని నమ్ముకోవడము పిల్లలందరినీ తీసుకొని రావడము అట్లా ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబం నా జ్ఞాపకం ఉన్నతాడికి మూడు కుటుంబాలు చివరి కనిపించినాయి ప్రతి ఆదివారము ఆ మూరు కుటుంబాలే వచ్చాయి కానీ కొంతమంది భర్తలకి ఇష్టం లేకుండే ఎందుకంటే చూడండి నేను బాగా అర్థం చేసుకోవాల నేను భర్తల గురించి వ్యతిరేకంగా మాట్లాడతలేను భార్యలకి సపోర్ట్గా మాట్లాడతలేను నీకు దేవుడి మీద ఆసక్తి ఉండొచ్చు దేవుని సంధికి రావచ్చు కానీ నీ కుటుంబ నియమాన్ని నువ్వు తప్పిపోవద్దు భార్య వయ్యండి నీ కుటుంబంలో ఉన్న నియమాలను పాటించాల భర్త వేయండి నీ కుటుంబంలో నియమాలను పాటించాలను ఈ మతం కన్నా ఇది మతానికి సంబంధించింది కాదు క్రైస్తవం ఒక మతము కాదని బైబిల్ సెలస్తుంది అది మన ప్రభుత్వం సమాధాన మంచి మార్గంలో జీవించే విధానము అనేది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకరోజు ప్రార్థన ఆరంభించడము ఆదివారము ఒక్క స్థలం నుంచి ఇంకో స్థలానికి మారిపోతా ఉంది ఎందుకంటే ఖాళీ చేయమంటారు కదా ఇది బాలేదు మీరు ఖాళీ చేయాలి ఇక్కడ మీరు అంతా డిస్టర్బ్ చేస్తారు ఖాళీ చేయాలి అతను స్థలం నుంచి ఇంకొక స్థలానికి రావడం జరుగుతుంది రోజు ప్రార్థన చేస్తున్నాం మేము ఇంకా బలం ఒక అక్కడి నుంచి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు ఒక భర్త ఎందుకంటే తన భార్య అక్కడొచ్చి ప్రార్థన కూర్చుంది తర్వాత నాకు తెలుసు అసలు నన్ను కొట్టనీకి వచ్చారు వాళ్ళు నన్ను ఎందుకు గొట్టలేకపోయారో మీకు తెలుసు ఆయన ఆద్య లేని తల వెంట ఒకటి కూడా రాలేదు మీరు తన్నులు తినాలన్నా మీరు మరణించాలన్నా హతాసాక్షులు కావాలన్నా ఆయన ఆద్య ఇవ్వాలా అని బైబుల్ సెలగిస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎందుకు దేవుడు నీ మీద చేయవాలనియ్యాడు నన్ను కొట్టాల్సింది పోయి ఇంకొక శిస్సడం జరిగింది ఆ అంత బెంగరగలం ఉండే ఆ రోజు నాకు ఎంత బాధ ఉండే ప్రవ్వా నాకు బడినా బాగుండ దెబ్బ నేను భరిస్తుంటే కానీ పాపం అనవసరంగా దేవుని ఆసక్తితో ఆమె దేవుని వాక్యాన్ని విందము దేవుని ఆరాధిస్తామని సంఘానికి వచ్చి చాలా భయంకరంగా అతను కొట్టుకుంటా తీసుకెళ్లినా అది నేను భరించలేకపోయినా ఏడ్ చేసిందే ఎందుకంటే మన మీద ద్వేషము ఇంకొకరికి చూపిస్తాడు దుష్టుడు మనల్ని కొట్టలేడు ఎందుకంటే సర్పంలోని పిల్లలు తొగుటట్టు నేను మీకు అధికారం ఇచ్చినా ప్రభు సైతానుడు మనల్ని ఏమి చేయలేడు ఎందుకో తెలుసా గొరగ రక్తం మన మీద ఉంది దీని ఉందా కాబట్టి దుష్టుని మనల్ని ముఠలేకుండా ప్రభువు కాపాడుతున్నప్పుడు దుష్టుని ఎందుకు ఆమోదిస్తాడు గేపు ఎన్నిసార్లు చూస్తా మనం గేపు తన తరంలో నిందారహితుడుగా ఉన్న ఎందుకు దేవుడు సైతానికి ఆగ్రహ ఇచ్చాడు పో సైతానానికి అధికారం ఇచ్చిన పో అన్నాడు తన బిడ్డల మీద సైతానికి ఎందుకు అధికారం ఇస్తాడన్న జ్ఞానము ఈ రోజు క్రైస్తవ జీవితంలో లేదు సంఘాలలో ఎవరు ఆరాధించారు ఎవరు ప్రకటించారు ఎందుకంటే ఒక గంట సేపు ఆరాధన చేస్తారు ఒక అర్ధ గంట సేపు వ్యాక్యండి ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఆయన జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందలేకపోతున్నారు కానీ ప్రభు నాకు చూపించు ఈ ప్రాంతంలో గొప్పగా సేవ జరుగుతుంది అనేక మంది సేవకులు ఇక్కడ నుంచి అది నేను ప్రకటించిన రోజు నాకు ప్రభు చూపించి నేను ప్రకటించిన దాని తర్వాత గొప్పగా సేవ జరగడం నేను చూస్తున్నాను రోజు మీ అందరు దానికి సాక్ష్యం మీరందరూ ఇక్కడ రక్షణ పొంది ప్రభులు సృష్టించగలుగుతున్నాడు అంటే ఆ రోజు దేవుడు చూపించిన ఆ యొక్క వాట్యమే ఆ దర్శనమే దాని తర్వాత అక్కడ పెద్ద లోయ ఉండేది స్టార్టింగ్ లో ఆ మెంటల్ హాస్పిటల్ ఉంది కదా ఆ స్టార్టింగ్ లో ఒక పెద్ద లోయ ఉండేడు దేవుడి చూపించిన లోయ మొత్తం మూయ పడుతుంది అనేసి మొత్తం ఫ్లాట్ అయిపోయింది లోయ టూ థౌసండ్ లో చూపించిన లోయ నాకు అప్పుడు చనలో ఒకట్టుకుంటాడు ఇప్పుడు అంతా మొత్తం అటిమూసేసేర అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అది ఏమైనా జరగచ్చు కానీ ప్రభు మట్టుకు చూపిస్తుంది ఈ ప్రాంతంలో గొప్పగా సేవ జరుగుతుంది మరి విశేషమైన అద్భుతాలు ఇక్కడ మనం చూడబోతున్నాం ఆ రోజు మాట్లాడింది దేవుడు దానికి మీరందరు సాక్షి మీరందరూ అద్భుతాలు చూసిన వాళ్లే దేవుని సేవలో ఈ యొక్క సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న మీరు అర్థం చేసుకుని ఈ దినము మనం వాట్యాన్ని ధ్యానించాలా దానికి తగినట్టు జీవించడం నేర్చుకోవాలా మనము కేవలము రక్షన పొంది జీవిస్తే సరిపోతుందా అనేది ప్రశ్న ఆదివారము వచ్చి దేవుని సన్నిధిలో దేవుని స్థుతించి ఆరాధించి ప్రభుబలంలో పాల్గొంది వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుందా సరే బ్రదర్ చెప్పింది సిస్టర్ చెప్పింది కాబట్టి అనుదినం వచ్చి ఆరాధన చేసుకుని సేవ చేసుకుని పోతే సరిపోతుందా మీకు అనుమానం కలగొచ్చు ఈ బ్రదర్ ఎస్ అంటడా ను అంట సరిపోదా ఏమంటాడు అని మీకు మీలో ఉండొచ్చా కుతూహలం కానీ మీకు ఒక విషయం చెప్పారా ఈరోజు క్రైస్తవ సంఘము ఎందుకు ఆయనకి ఇష్లుగా ఉండలేకపోతుంది ప్రభుకి ఆమె విషయం నేను మీకు చూపించబోతున్నాను మనం వాక్యాన్ని ఆరంభించక మీరు ఒకసారి కన్ను మూసుకొని దేవుణ్ణి అడగండి పవ్వా ఈరోజు నేను ఏమి నేర్చుకోవాలా ఈ యొక్క వాక్యం నుంచి మీరు నాతను తను ఏం మాట్లాడుతున్నారు నా మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా నన్ను కాపాడు బ్రవ్వా సైతానుడు నా మనసుని ఇటు అటు మీ మీద కేంద్రీకరించుకోవాల సేపడండి బ్రవ్వా అని మీరు ప్రార్థించుకోండి ఒకసారి మీ హృదయంలో పరిశుద్ధ రఘు దేవ మీ బొందాలైన మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి మాలో ఇంకా ఏమైనా బలహీనతలుంటే అవి చూపించండి విడిచిపెట్టాలా మీ పనికరం మేము పొందాలా మీ జీవించాలా అటువంటి విలువగా తయారు చేసి మమ్మల్ని వాటిలో నడిపించమని వేసి విపరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తల్లి హీతూ రాష్ట్ర రెండవ పాత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పీపీ రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పేజ్ నంబర్ ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాడు తన పత్రిక ముగింపులో మన ప్రభువును రక్షకుడు ఆయన యేసు క్రీస్తు అనుగ్రహించు రెండు విషయాలు కృప జ్ఞానం రెండు విషయాలలో కృప జ్ఞానంలో మనము అభివృద్ధి పొందాలా అభివృద్ధి పొందుడి అది ఆద్యం ఆయన కృపలో ఆయన జ్ఞానంలో మనము అభివృద్ధి పొందాలా అన్న విషయాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి ఆయన కృప అంటే ఏంటి ఆయన జ్ఞానం అంటే ఏంటి కొంత కష్టతరంగా ఉండొచ్చు వాటిని అర్థం చేసుకోవడానికి కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది ఆ రీతిలో అభివృద్ధి పొందాలా పొందండి అని హెచ్చరిస్తుంది ఒకవేళ ఆయన కృపలో మనము అభివృద్ధి పొందుతున్నామా లేదో పరిశీలించుకోవాలా ఆయన జ్ఞానంలో మనము అభివృద్ధి పొందుతున్నామా లేదో పరిశీలించుకోవాలి ఎందుకంటే ఇవి సమాప్తికి వచ్చినప్పటికీ వీటిలో మనుషులు అభివృద్ధి పొందలేకపోతున్నారు వర్షిప్ చేసుకోవాలా పాటలు పాడాలా స్ఫుతించాలా గనపరచాలా ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలా కానీ ఆయన కృపలో అభివృద్ధి పొందుతున్నామా అభివృద్ధి అంటే ఏం చెప్పండి ఒక దశ నుంచి ఇంకొక దశ ఎదగడం ఇంతకుముందు గురిసెల ఉంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన ముందు యాస్బెస్టస్ షీట్స్ ఇంట్లో ఉండే వాళ్ళము ఇప్పుడు ఆర్సిసి రూమ్ ఉన్న ఇంట్లోకి వస్తున్నాం ఇంతకు ముందు సింగిల్ రూమ్ ఉండే ఇప్పుడు డబుల్ రూమ్స్ ఉన్నాయి ఇంతకు ముందు సింగిల్ బెడ్ ఉండే ఇప్పుడు డబుల్ బెడ్స్ ఉన్నాయి ఇంతకు ముందు సైకిల్ ఉండే ఇప్పుడు మోటార్ సైకిల్ ఉంది ఇంతకు ముందు మోటార్ సైకిల్ ఉండే ఇప్పుడు కార్ ఉంది అభివృద్ధి పొందడం అంటే ఒరికి అర్థం చేసుకుంటున్నాం ప్రభు కృప ఎందు అభివృద్ధి పొందట మరియు ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందుట అన్న విషయాన్ని ఇక్కడ వాటించగలుస్తుంది ఈరోజు నేను మీకు ఈ విషయాన్ని హెచ్చరించేలాగా చెప్పడానికి ప్రయాసపడుతున్నా దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందుట అనేది అంశం దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తుండే పేపు కాబట్టి ఇది ఏంది అనేది మనం నేర్చుకోవాలి మొదటిదిగా ఆయన కృపలో అభివృద్ధి పొందుతాం అంటే ఏంది చెప్పండి కృప అంటే ఏం చెప్పండి కృప అంటే ఎవరైనా చెప్పగలరా కృప అంటే ఆ యొక్క మనకు రావాల్సిన శిక్షని ఆయన భరించి మమ్మల్ని క్షమించినది కృప అంటే దానికి సంబంధించి మన మీదికి రావాల్సిన శిక్షని అతను పరించి మనకు క్షమాభిక్ష పెట్టినది దాన్ని కృప అంటాం ఆయన కుప్ప అభివృద్ధి పొందుతా అంటే మీ రక్షణ అనుభవంలో నువ్వు ఎదుగుతూ ఉండాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్న వాక్యం చూడండి ఎంతమంది ఉదయ కాలం లేచినప్పుడు బ్రహ్మా నువ్వు నా కొరకు మరణించిన నైనా అని చేసుకుంటున్నారు మీరు చేతులు ఎత్త ఎంతవరకు మీరు ప్రతిరోజు ఉదయం నా ఆ శిల మీద అతను మరణించిండు ప్రభువా నీకు వనాలనైనా నా పాపంలు షాప నుండి నా చెడు అలవాట్లను నువ్వు నా చెడు తిరుగుళ్ళు నా చెడుతనం అంతా నువ్వు అక్కడ పరిచినవు నా రోగాలని అక్కడ నీకు వనాలనైనా అని నువ్వు ఎప్పుడంటే ప్రారంభించినవా ప్రార్థన దాన్ని తెలుస్తుంది నువ్వు ఆయన కృపలో అభివృద్ధి పొందుతున్నావా లేదా అటువంటి ప్రార్థన సమీకరించింది ఈ దేవుని విడత జీవితాలలో ప్రతిరోజు నువ్వు ఉదయం లేసినప్పుడు వంట గడులకి పరిగెత్తకుండా లేక బాత్రూంలకి పరిగెత్తకుండా లేక ఇంటికంగా పరిగెత్తకుండా లేక బయటికి వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకోకుండా లేక టీవీ ఆన్ చేసుకోకుండా ఎప్పుడన్నా నీ లోకాల మీద ఉండి నువ్వు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నావా ఈ ప్రార్థన మనకు చాలా అవసరం లేదు ఆయన మన కొరకు శిల మీద తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఆ విషయం నువ్వు జ్ఞాపకం తీసుకోవాలి నేను రక్షణ పొందిన బాప్తి పొద్దున పురుపాలను వద్దుకున్నా నాకు అన్ని వరాలున్నాయి భాష వరం ఉంది స్వాస్థ ఉంది అన్ని వరాలున్నాయి వరణాలి ప్రభావ అని చెప్పని నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ అది జ్ఞాపకం చేసుకుంటున్నావా ప్రభావ నాకు ఇది నాకు అది ఈ రోజు నాకు అంత మంచిగా ఉండాలా నేను ఉద్యమం పోతున్నా స్కూల్కి పోతే నాకు కాలేజ్కి పోతున్నా నాకు అంత మంచిగా ప్రభావాల నాకు ఇది కావాలా నాకు అది కావాలా నాకు ఫీస్ కావాలా నాకు పైసలు కావాలా నాకు ప్రమోషన్ కావాలా మా పిల్లల పెళ్లి కావాలా బిల్ల స్కూల్ సీట్స్ కావాలా ఈ రీతిగానే ప్రార్థన ఉందా నాకు రోగం ఉంది ప్రభావం శరంలో ఈ రీతిగానే ప్రార్థన ఉందా లేక ఆయన కృపల్లో మీరు అభివృద్ధి పొందుతున్నారా నీ ప్రార్థనలో ఆ దశకు మీరు ఎదిగినరా మన ప్రభు ఐదు మందికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఆహ్వానించి పంచి తిరిగి వచ్చినాక శిష్యులకు ఒక ప్రశ్న ఇస్తున్నాడు మీరు రొట్టెలు చేపలు గురించడం వల్ల వెతుకుతున్నారు ఈ రోజులలో అందరూ దాని కోరికే ప్రభుని రొట్టెల కొడుకు అంటే నీ షరీతమైన కోరికల కొడుకు ఈ లోపంలో ఏదో సాధించాలని కొరకు నువ్వు వెతుకుతున్నావు ప్రభుని కానీ ప్రభుని ఎందుకు వెతుకుతున్నారు ఎందుకు వెతకాల అన్న విషయము అర్థం కాసేది ప్రతి ప్రార్థన అంశము మీ శారీరకమైన కోరికల కోరికే ఉంది కానీ ప్రభువు కృపలో ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అన్న ప్రార్థనలు లేవు ప్రభావా నాకు బైబుల్ జ్ఞానం తావాలా ప్రభావా అని ఏమైనా ప్రార్థిస్తుండ బైబుల్లో వాక్యాలు నాకు అర్థం కావలేవు ప్రభు అన్నీ బాగా అర్థం చేసుకోవాలా ప్రభు అని ఎవరైనా ప్రార్థిస్తున్నారా నలభై దినాలు ఎవరైనా ఉపవాసం ఉంటున్నారా బైబుల్ జ్ఞానంలో నేను అభివృద్ధి పొందాలా ప్రభావా లేదు ప్రార్థనలు దేని కొడుకున్నాయి నీ శారీరకమైన కోరికలన్నీ తీర్చుకోవడం నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ తరు జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అన్న ప్రయాసం లేదు దీవంటే నీ గురించి నేను జీవితం అంటే తయారైపోయింది ఎందుకంటే సుత అనుభవానికి బానిసాలు అయిపోతున్నారు క్రైస్తవులు ప్రపంచమద్దట ప్రపంచమంతట దేవుడు ఆచరిస్తాడు పేదరికం నుంచి నిన్ను ఏమి వెళ్తాడు రక్షణ పొందిన వాళ్ళందరూ పేదరికం నుంచి బయటకు వస్తారు కానీ అభివృద్ధికి వచ్చినాక సుఖాంత అలవాటు పడి మోకాలు మానిపోతున్నాం గంటలు గంటలు ప్రార్థం జనం మారిపోతున్నాం ఒకప్పుడు దేవుని వాక్యని ధరించగా ధరించలేకపోతున్నాం ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన రీతిగా మనం ఇప్పుడు ఆరాధించలేకపోతున్నాం నువ్వు అన్ని గంటలు సన్న గడుపుతున్నావా మొదట్లో గడిపినంతగా దాన్ని బట్టి ఆయన కృపలో అభివృద్ధి పొందుతున్నావా లేదా ఇగ సమాప్తి చివరికి వచ్చినప్పటికంట క్రైస్తవులు అందరూ రక్షణ అనుభవం పోగొక్కుంటారంట బైబుల్ వాక్యము మన ప్రభుత్వ విషయం మన శుకుమార్ తిరిగి మనుష్య కుటుిరి వచ్చినప్పుడు ఆయన ఈ లోపంలో తిరిగి వచ్చినప్పుడు ప్రేమను కనుగొన ఆయన ప్రేమ మనుషుల్లో ఉండదు అంటే ఆయన రక్షణ అనుభవం మనుషుల్లో ఉండదు కాబట్టి ఈరోజు మనము దీని హెచ్చరికలాగా తీసుకోవాల ఆయన కృపల్లో మనం అభివృద్ధి పొందాలా అంటే ప్రతిరోజు ప్రవ్వా నువ్వు నాకు కన్వర్సేషన్ లో చూపించిన ఆ ప్రేమని నేను జ్ఞాపకం తీసుకుంటున్నాను ప్రవ్వా నన్ను నువ్వు కాబట్టి నేను కూడా అదే ప్రేమని ఈ లోకంలో చూపించాలా అదే అటువంటి ప్రేమలో నువ్వు అభివృద్ధి పొందాలా కొనసిన రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వర్షంలో కూడా పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చదు మొదట అధ్యయను పండవచ్చున అందుచేత ఈ సంగతి వినడాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయగా మానత మీరు చూడండి సంపూర్ణ ధ్యానములు ఆత్మ సంబంధమైన వివేకములు వివేకము గ్రవములు చూడండి ఆయన చిత్తములు పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కారంలో సఫలమగొచ్చు దేవుని విషయమైన ధ్యానమందు ఒక నిమిషం చూడండి దేవుని విషయమైన ధ్యానమందు మీరు అభివృద్ధి పొందాలా అని హెచ్చరిస్తున్నారు మీరు సంపూర్ణ జ్ఞానములు ఆత్మ సంబంధమైన వివేకమును దేవుని విషయమైన జ్ఞానమందులు అభివృద్ధి పొందాలా ఇది దేవుని చిత్తం అని ఇక్కడ చెప్పబడుతుంది చాలా మంది వచ్చి ప్రార్థన నడుతూ ఉంటారు దొరకర్ ప్రార్థన చేయండి ఏం సమస్య బ్రెజర్ అంటే నా జీవితంలో దేవుని చిత్తం ఏందో నాకు తెలుస్తులేదు నేను ఏం పని చేసినా ఫెయిల్ అయితున్నా నేను ఆటో నడిపిస్తే ఆటో రిపేర్కే పోతున్నాయి పైసలన్నీ అంటే దేవుషులు నేను ఆటో నడిపించద్ద నేను ఏ పని చేసినా నాకు బర్కతు ఉండలేదు నా జీవితంలో దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రభావం ప్రార్థన చెయ్యి బ్రదర్ అని అడుగుతా ఉంటారు కానీ ఈ విషయం అర్థం చేసుకోండి అందులో రక్షణ పొందుట దేవుని చిత్తం ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం కాదు కానీ దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందుట దేవుని చిత్తం మన ప్రభుకి సంబంధించిన జ్ఞానమందు మనం అందరము అభివృద్ధి పొందుట దేవుని చిత్తం కాబట్టి ఈ గురించి మీరు దేంట్లో అభివృద్ధి పొందుతున్నారు రొట్టెల విషయంలోనా లేక ఈ లోకాతీతమైన విషయంలోనా ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామన్న ప్రయాసంలో మీరు అభివృద్ధి పొందుతున్నారా లేక దేవుడి జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందుతున్నారా ఈ విషయం మీరు బాగా పరిశీలించుకోవాలి దేవుని జ్ఞానము ఎక్కడా ఉంది దేవుని వాక్యంలోనే ఉంది కాబట్టి దేవుడి వాక్యాన్ని మీరు వెతుకుంటున్నారా చూడండి హెబుల్ రాష్ట్ర పత్రిక హెబుల్ రాష్ట్ర పత్రిక ఏ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక ప్రవచనాన్ని దేవుడు చూపిస్తున్నారు వారిలో ఎవడను అంటే మనందరిలో ఎవడను ప్రభులు తెలుసుకున్నాడని తన పటనస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశము చెయ్యడు వారిలో చిల్లలు మొదలైన పెద్దల వరకు అందరినూ నన్ను తెలుసుకుందరు ప్రభు విషరిస్తున్నాడు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు నన్ను తెలుసుకోవాలా నా గురించి తెలుసుకోవాలా అని ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ ప్రవచనం తన నోటి ద్వారా ప్రభును తెలుసుకునడం అనేది చాలా ప్రాముఖ్యమే నీకు ఏసు తెలుసా అంటే ఆ ఎనిమిదేళ్ళు అంటారు చాలా మంది నాకు తెలిసి ఏసు నాకు దేవుడైనా నన్ను రక్షించుకున్నాడు ఆయన రక్షకుడు నన్ను స్వస్థ పరిచేవాడు నన్ను కాబట్టి స్వస్థపరచేవాడు ఇంతగా మీరు పాట పాడుతున్నారు యహోవనే నిస్సీ యహోవనే రాఫాని యహోవనే ఈరే అని పాట వాడుతున్నారు వాటి అర్థాలు మీకు అన్ని తెలుసు వన్ వీక్ తెలుసు కానీ ఆ సరిహదుగా ఆయన ఆయనకి ఎన్ని పేర్లున్నాయి ఒక సిస్టర్ ఆయనకి వెయ్యి పేర్లున్నాయి బ్రదర్ అని వాక్యం స్టార్ట్ చేసింది ప్రతి వారం ఒక పేరు తీసుకొని ఆరాధన స్టార్ట్ చేసింది అంటే వెయ్యి వెయ్యి సంవత్సరం వెయ్యి నెలలు కావాలి కదా వెయ్యి నెలలు అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు యాభై యాభై రెండు ఆదివారాలు ప్రతి ఆదివారము ఒక పేరు తీసుకొని ధ్యానిస్తే వెయ్యి నామాలు మన ప్రభుకి ఎన్ని ఆదివారాలు కావాలా ఎంతమంది ఉంటారు ఎంతమంది కోపిక ఉంటారు కేవలం ఆదివారమే మనం ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా తెలుసు అభివృద్ధి పొందాలా కదా ఎక్కువ సమయము నువ్వు ఎందులో గడుపుతున్నావు కాబట్టి చూడండి ఉపదేశించే లేకపోతే ఎవరు కూడా ఆయన గురించి తెలుసుకున్నారంట కానీ పిల్లలే కానీ పెద్దలే కానీ మన ప్రభుని గురించి తెలుసుకోవాలా అని ఉపదేశించే వాళ్ళు కానీ ఉపదేశ అది విషయం ఒక పడవ ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందండి అని చెప్పేవాడు లేడు రక్షణ సందేశం వింటున్నారు ఆయన గుణగణాలని తెలుసుకుంటున్నారు కానీ అందులో మీరు అభివృద్ధి పొందుతున్నారా వినడం వరకు సరిపోదు అన్న విషయాన్ని ప్రభు ఆయన వాక్యాన్ని విని అందులో అభివృద్ధి పొందాలా విషయాన్ని హెచ్చరిస్తాడు ప్రభు ఈరోజు కాబట్టి మీకు అది చాలా అవసరం ఎందుకు మీరు చెప్పేది ఏంది ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా కరెక్ట్గా ఉంది ఎందుకు అభివృద్ధి పొందాలా ఇది సరిపోదా మేము వర్షీప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోదా ఆయనను సిద్ధించి బెలపరిచి ఆయన ప్రపలలో పాల్గొంది ఇక్కడ ఆరోగించుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోదా ఆ వాక్యం చెప్తుంది సరిపోదని ఆయన జ్ఞానంలో మీరు అంచలంచ ఎదగాల అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది బైబిల్లో ఎన్ని పుస్తకాలున్నాయి రాంటే చెప్పలేని కాలం బైబిల్లో కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలున్నాయి చెప్పలేని కాలం ఎవరు చెప్తలేరు ఎందుకంటే నువ్వు ఆ రీతి అభివృద్ధి పొందలేదు బైబుల్ని ఎంతమంది రాసిండ్రు నువ్వు చెప్పలేవు ఎంతమంది దేవుని భక్తులు దీన్ని రాసిండ్రు నువ్వు చెప్పలేవు ఎంత కాలం పట్టింది బైబుల్ రావడానికి నువ్వు చెప్పలేదు పలాని ప్రవక్త ఏ కాలంలో దేవుని స్థితించుడు దేవుని పరుపు నిలబడి నువ్వు చెప్పలేదు పలానే రాజ్య కాలంలో దేవుడు తన ప్రాణాళిక ఏమి చూపించాలనుకుంటే మనుషులకి నువ్వు అర్థం చేసుకోగలవా చేసుకోలేవు అవన్నీ అవసరం అవకాగలంటావు చాలా మంది తృణీకరిస్తా ఉంటారు నువ్వు తృణీకరించి ఆయన ధ్యానంలో అభివృద్ధి పొందలేకపోతున్నావు ఒక విషయం నేను మీకు చూపించాలా ఆయనకు సంబంధించిన విషయాలలో నువ్వు అభివృద్ధి పొందకపోతే ఆయన మీతో మాట్లాడాడు నేను మీతో హెచ్చరిస్తాను డైరెక్ట్ గా చూడండి ఆమోసు గ్రంథము తర్వాత ఉంటది కదా ఆమోసు గ్రంథం ఏడు వందల యాభై ఆరో పేజ్ నంబర్ ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయం ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనం ఇచ్చి చూడండి పట్టణ తండ్రి బాకానాథము వినబడగా జినులకు భయము కుట్టగా భయము కుట్టకుండునా యహోబా యహోబా చేయనది పట్టణంలో ఉపద్రవము కలుగునా ఒక విషయం మాస్టర్ ఈ యొక్క ప్రవక్త ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈరోజు మనకి బాకానాదము ఊదకుంటే భయం పుడుతుందా అంటే ఏంటంటే యుద్ధం జరగబోతుంది త్వరలో శ్రమలు రాబోతున్నాయి త్వరలో అని ఒకడు బాట బాట అంటే దాని ఎంటర్ మీరు పెద్దది ఆ శబ్దం విని భయపడకుండా ఉంటారా అని హెచ్చరిస్తున్న తర్వాత ఎవరే చేయది పట్టణంలో ఉపగ్రహం కలుగునా అంటే ఉపగ్రహం అంటే మహాశ్రమ మహా కష్టం మన ప్రభువే కష్టాలు పెట్టకుంటే కష్టాలు వాటంతట అవే వస్తాయా అంటే భక్తులు అంటున్నాడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి కష్టాలు ఎవరు పెడతారు కష్టాలు ఎవరు పెడతారు ప్రభువు పెట్టకపోతే వాటంతటా అవే వస్తాయా కాబట్టి యుద్ధాలు రావాలన్నా ఉపగ్రహం రావాలన్నా మన ప్రభువు చేయకపోతే అవి వస్తాయా అప్పుడు మీరు అనుకోలే ప్రభువే కష్టాలు పెడతాడా ప్రభు శ్రమలుగుండా బోధిస్తాడా ఎందుకు బోధిస్తాడు అక్కడనే నువ్వు ధ్యానంలో అభివృద్ధి పొందుతున్నావు యోగుని ఎందుకు సైతానికి అప్పగించిండు నువ్వు ఎప్పుడు ప్రశ్నించలేదాన్ని నువ్వు ఎప్పుడు ధ్యానించలే తన పిల్లల్ని ఎందుకు సైతానికి అప్పగించిండు పది మంది పిల్లలు యోగుకి పది మంది నా పిల్లలు పది మందేనా పదకొండు మంది పన్నెండు మంది పది మందే కదా వాళ్ళు ఏం పాపన చేశారు వాళ్ళు ఎందుకు మరణించారు సైతాను వాళ్ళని ఎందుకు చంపిండు తన భార్య నుంచి అతన్ని ఎందుకు విడిపించిండు భార్య భర్తను విడిచిపెట్టింది కదా శ్రమల వచ్చినప్పుడు భర్త శ్రమల భార్య విడిచిపెట్టింది సైతాను సైతాను చేస్తాడు పని మనకు తెలుసు తనా భార్య మీద కూడా దేవుడు సైతానికి ఎందుకు అధికారం ఇచ్చిండు పది మంది పేర్లు చనిపోతాకు అన్నట్లుగా సైతానికి ఎందుకు అధికారం ఇచ్చిండు బైబిల్లో చాలా ఉండే అటువంటి అంశంలు దేవుని బిడ్డలు సైతం చేతులకి అప్పగించబడడం మనం చాలా చూస్తాం కొత్త నిబంధన కాలానికి మీకు ఆశ్చర్యం మీరు ఎప్పుడు వినేది దాన్ని ఎట్లా ధ్యానించలేదు అననియా సాఫ్ట్వేర్ల గురించి మీకు తెలుసా లేదా ఎంతమంది చెప్పండి ఆ పోస్ట్ల కార్యంలో ఉంది కదా అననీయ సాఫ్ట్వీరాన్ని బయటపడతారు వాళ్ళిద్దరు సైతానికి అప్పగించబడినరా లేదా ఏ స్వీకరిస్తున్నా పాసం పొందినరు పర్శుద్ధాత్మ అభిషేకం పొదుకున్నారు సేవ వేస్తున్నారు వాళ్ళకి గురుపవరం కూడా ఉంది అయినా గానీ సైతానికి అప్పగించబడ్డరు ఇద్దరు మరణించారు ఎందుకు చెప్పండి మీ మనిషి ఎక్కడుంది మీ మనసు దేవుడి వాక్యం మీద ఉందా ఇంకెక్కడనుందా పరిశీలించుకోడు ప్రత నిలో ఇద్దరు దేవుడి సేవకులు భార్య భర్తలు సైతానికి అప్పగించడం వాళ్ళు లేదా మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఎందుకు దేవుడు ఆమోదించిండు మన ప్రభువు కూడా వివాహం సువర్పణ అపవాది చేత శోధించబడేటప్పుడు అరణ్యంలోనికి కోల్పోబడింది మన ప్రభు కూడా సైతానికి అప్పగించబడింది మీరు ఎప్పుడు వినదాన్ని కానీ ఆయన విజయం పొందింది యోగు విజయం పొందింది అనంతయ సత్తులు విఫలమైపోయారు విజయం పొందలే ఓడిపోయారు సైతానికైనా విజయం పొందాల్సింది వారు ఎందుకు వారి మనసు ఎక్కడుంది ప్రభు మీద లేదు నీ జ్ఞానం ఎక్కడుంది నీకు ఈ విషయం తెలియదు కాబట్టి నువ్వు సైతానికి విజయం పొందలేకపోతున్నావు చిన్న సమస్య వస్తే నువ్వు మొత్తం షేక్ అయిపోతున్నావు ఆ చెట్టుని పట్టి ఇట్లా ఇట్లా కొడితే దాన్ని పండ్లని రాలిపోయినట్లు నువ్వు కూడా షేక్ అయిపోతున్నావు ఒక కష్టం వచ్చిన చిన్న సమస్య వచ్చినా ఎందుకు నువ్వు పదులో ఎదగలేదు కాబట్టి ఆయన ధ్యానంలో అభివృద్ధి పొందలేదు కాబట్టి చిన్న శ్రమ వచ్చినా నువ్వు దాన్ని భరించలేకపోతున్నావు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆ రక్తిగా అభివృద్ధి పొందకపోవడానికి ఏమి కారణం ఆయన కుటుంబలో నువ్వు అభివృద్ధి పొందుతలేవు ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందుతలేవు బయటికి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు బయటికి నువ్వు దేవుడు బిడ్డవే బయటికి నువ్వు సేవకులువే కానీ నువ్వు షేక్ అయిపోతున్నావు నాకు కూడా అంటే నేనేమన్నా స్పెషల్ గా అని మీరు అనొచ్చు షేక్ అవుతావు గత మూడు వారాల నుంచి భయంకరమైన శ్రమలు మూడు నాలుగు దిక్కుల నుంచి నాకు ఒక దిక్కు అమ్మ హాస్పిటల్ అయింది సీరియస్గా ఉంది ఒక దిక్కు అన్న హాస్పిటల్ నేను సీరియస్ గా ఉంది ఇంకో దిక్కు అత్త హాస్పిటల్ నేను సీరియస్ ఉంది అందరూ హాస్పిటల్ ఉన్నారు సీరియస్ ఉన్నారు నాకేమో కథల లేకుండా పంద ఉన్నట్టు నేను చాలా భయంకరంగా ఉంది శ్రమ కానీ నాకు తెలుసు ప్రభు పెట్టకపోతే శ్రమలు రావు అని నాకు తెలుసు కానీ ప్రతి శ్రమల నుండి తప్పించేవాడు ఆయననే అని కీర్థల గ్రంథం తొంభై ఒకటవ అని ఇస్తామలేదా ఒకసారి చూడండి తర్వాత యువ ఆమోస గ్రంథానికి మనం తిరిగి పద్నాలుగవ వచ్చడు నన్ను ప్రేమించాడు గనుక నేను అతని తప్పించేదం సార్ శ్రవణ గుండా మనం వెళ్తున్నప్పుడు వాటి నుంచి తప్పించేవాడు మన ప్రభు అని ఈ యొక్క వాక్యం సార్ చెప్తుంది ఏ రీతిగా నువ్వు నిజంగా అతని నిండు మనసుతో ప్రేమిస్తరే నీ శ్రమల నుంచి ఆయన తప్పిస్తాడు అని అక్కడ వాక్యం ఉత్తరా చూడండి అతడు నా నామం ఎరిగిన వాడు గనుగా నేను అతని గనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ఒక నిమిషం చూడండి శ్రమలో నేను అతనికి తోడైన్ ఉండేదను బాగా చేసుకోండి మీరు చదువుతున్నది వాక్యం శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను అంటే ప్రభా నాకు శ్రమెద్దు ప్రవ్వా నువ్వు నాకు శ్రమలలో తోడైదు ప్రవ్వా శ్రమల లేకుంటే మంచిగుంటా ప్రభ్వామ లేకుండా నన్ను కాపాడుతూ ఇంకా బాగుంటుంది కదా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ శ్రమలలో అతడు తోడై ఉంటాడు అంటే నీకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి నువ్వు శ్రమలకుండా పోత తప్పదు అని వాక్యం చెప్తుంది ప్రభావ నాకు వద్దు ప్రభ్వా శ్రమలు అంటున్నా మన ప్రభనాడ నాకు సిలమన్నా వద్దని అన్నాడా నీ చిత్తం అయితే ఈ దీన్ని నా యుద్ధ నుంచి తెలివిచ్చి నువ్వు అయినా కాని నా చిత్తము కాదు నీ చిత్తమే నువ్వు ఎట్లా చేయమంటేనే అట్ట చేస్తా అని ప్రార్థన చేసింది ఆయన బహుభయంకరమైన శ్రమ అనుభవించినవాడు మరణం అవనంతగా కానీ మనకు మట్టుకు మరణం శ్రమ ఇవ్వనన్నాడు హెబ్బుల్ రాష్ట్ర శ్రమ మట్టు మనకుంటది అని వాక్యం చెప్తుంది కానీ ప్రతి చిన్న శ్రమ వచ్చినా నువ్వు ఇంకోటి ఏం చేస్తున్నావు తెలుసా నా ప్రభు ఎక్కడున్నాడు బ్రవ్వా నువ్వు ఎక్కడున్నావు బ్రవ్వా నాకు ఎందుకు బాధ ప్రవ్వ అని పోయిన సంవత్సరం పోయిన వారము హాస్పిటల్లో ఒక బ్రదర్ అంటున్నాడు నాకెందుకు పోయి శ్రమ నాకెందుకో కష్టం నేనేం పాపం చేసినా నేను ఎవరికి అన్యాయం చేయలేదేది అంటున్నాడు ఆ బ్రదర్ ఎప్పుడు అర్థం చేసుకుంటున్నాను క్రైస్తవ జీవితంలో ఇంతగా దిగజారిపోతున్నారా ప్రభు జ్ఞానంలో నువ్వు ప్రభు జ్ఞానంలో అభివృద్ధి పొందుతులేవు కాబట్టి నీకు శ్రమ వస్తే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు నాకు ఈ శ్రమ నేను ఎవ్వరికీ తప్ప అన్యాయం చేయలేదే నాకెందుకు శ్రమ నేను ఎవరికి ఎవరికి కూడా నేను కష్టం కలిగించలేదు నేను పాపం చేయలేదే నాకెందుకు శ్రమ అంటున్నావు కానీ శ్రమను ఎందుకు పెడతాడు ప్రభు అన్న ధ్యానంలో నీకు కలుస్తావు జీవితం ఈరోజు ఎన్ని ప్రాధాంశాలు నేను చూసినా నీదే అర్థం చేసుకుంటున్నా ఎంతమంది ఎన్ని ప్రాంతాలలో జరుగుతున్నా గానీ ఇది ప్రయాసం నాకు ఈ కష్టం నా కష్టం ప్రార్థన చేస్తున్నారు కానీ ఎందుకు నా కష్టం ఉంది అనేది మనం అర్థం చేసుకుంటున్నారు చూడండి ప్రతి కష్టంలో ఆయన నీకు తోడ ఉంటాడు అన్న విషయం ఇక్కడ వాక్యం జ్ఞాపం చేసినప్పుడు నువ్వు కష్టాల గుండా వెళ్ళక తప్పదు ఎందుకంటే చేసుకోండి ఇక్కడ శ్రమలలో నేను అతనికి తోడ ఇవ్వేదను చూడండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను బాగా అర్థం చేసుకోండి నువ్వు శ్రమలు పోకపోతే నువ్వు గొప్పవాడివి కాలేవు నువ్వు గొప్పదానము కాలేవు ఇక్కడ ఉంది జ్ఞానం ఆయన జ్ఞానంలో అమలిగి పొందడం ఈ విధంగా నేర్చుకోవడం నువ్వు శ్రమలకుండా పోకపోతే ఆయన నిన్ను గొప్పగా చెయ్యడు నిన్ను ఉన్నత స్థితికి తడు ఆయన శ్రమలకుండా పోయి మరణించి సమాధి చేయమని తిరిగి లేచినక ఏం జరిగింది సమస్త సృష్టి మీద తిరిగి అధికారం పొందుకున్నాడు పన్నోకంలో భూమి భూమి సమస్తం సృష్టి మీద ఆయన అధికారం పొందుకున్నాడు అది గొప్ప చేయడం అంటే నువ్వు శ్రమణ గుండా నిలబడితే యోగు జీవితంలో ఆయన పొగట్టున తిరిగి పొందుకున్నాడు డబుల్ మెజర్ అని రెండు రేట్లు ఎక్కువనే పొందుకున్నాడు మన ప్రభులు మనకు ఎక్కువ నష్టం ఉండదు ఎక్కువ కష్టం ఉన్న నువ్వు నమ్మకంగా ఆయన ఆయనను నెమ్మించినప్పుడు అనుమానించకుండా యోగు అనుమానించింది యోగు ప్రశ్నించింది సైతానుడు యోగు స్నేహితులను వాడుకున్నాడు నీ పక్క నుండే వాళ్ళని వాడుకున్నాడు నీ కుటుంబం నీ కుటుంబీకులను వాడుకుంటాడు నీ స్నేహితులను వాడుకుంటాడు నీ బంధువులను వాడుకుంటాడు సైతం వాళ్ళకి అవకాశం ఇస్తే కానీ నువ్వు గ్రహించగలుగుతున్నావా యువ చుట్టిండ స్నేహితులని నేను నా స్నేహితులు వేయండి నన్ను ఆదరించాల్సింది నన్ను అని రివర్స్ మాట్లాడిండ జ్ఞానమందు అభివృద్ధి పొందడం అంటే ఏందో అర్థం ఓర్పు సహనాలు తగ్గిపోతున్నాయి ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందుతలేవు కాబట్టి అన్నిటినీ తలలేకపోతున్నావు అన్నిటినీ నువ్వు భరించలేకపోతున్నావు ఎందుకు ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి కాబట్టి ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలా అన్న విషయాన్ని జ్ఞానపందిస్తున్నాడు చూడు గ్రంథము మూడవ అధ్యాయం ఏడవ వచనంలో పాము మాట మాట్లాడుతున్నాడు చేసుకోండి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన ఏమీ చెయ్యడు చాలా చాలా మన ప్రభు యొక్క ప్రణాళిక అంటే ఆయన ప్లాన్స్ మన దేవుడి యొక్క ప్లాన్స్ తన బిడ్డలకి చెప్పకుండా మన ప్రభు ఈ లోకంలో ఏమీ చెయ్యాలంటారు చెప్పండి మీరు విన్నారు ఇవా ఈ లోకంలో ఏమి జరుగుతుంది ఎటువంటి ఉపగ్రహం రాబోతుంది ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి ఏమి ప్రభు లోపల చేయబోతుందో చెప్పకుండా మనకి ఆయన చేయడంట ఉదాహరణకి సదమ గొమరాన్ని దేవుడు శిక్షించబోతున్న ఎవరు చెప్పింది చెప్పండి అభ్రహం చెప్పిందా లోతు చెప్పలే లోతుప్పుడు చెప్పచ్చు కదా లోతు కూడా దేవుడు బిడ్డదే కదా ప్రభు నమ్ముకున్న కదా అబ్రాము బాలకు ఎందుకు చెప్పలే సారా కూడా ప్రభు నమ్ముకుంది కదా అబ్రాము పని వాళ్ళకి ఎందుకు దేవుడు వారు కూడా ప్రభుతిస్తారు కదా అబ్రామతో పాటు కలిసి అబ్రాహ్మ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రభుని స్థుతిస్తున్నారు కాని తన వారి కొరికి ప్రభు బయలుపరచలేదు కానీ అబ్రాహా కొరికి బయలుపరచండి నేను సదమా గోబరాన్ని శిక్షించబోతున్నాను నువ్వు దుఃఖపడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆ పట్టణంలో నీ చిన్న కొడుకు వాడికి త్వరగా చెప్పిన బొమ్మది అబ్రామ్ చెప్పిండవు బ్రహ్వా నువ్వే చెప్పచ్చు కదా బ్రహ్మ వాడికని అన్నట్టు కదా అబ్రామ్ కి దేవుడు అదే రీతిగా యుగ సమాప్తిలో కూడా ప్రభువు అనేకమైన విషయాలు తన బిడలతో చెప్పాలనుకుంటుంది కానీ నువ్వు విడలేని స్థితిలో నువ్వు ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుతలేవు ఎన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధిలో ఉంటున్నా ఎన్ని సంవత్సరాలు దేవిని ఆ స్థుచిస్తున్నా నువ్వు ఈ సత్యని గ్రహిస్తూ నువ్వేమనుకుంటున్నావు భాషించి గనపరిస్తే సరిపోద్ది అనుకుంటున్నావు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే సరిపోద్దా అనుకుంటున్నావు ప్రభులను పాల్పొంది ఇంటికి వెళ్ళిపోతే సరిపోద్దాం అనుకుంటున్నావు కానీ రాబోయే వల్ల ఎటువంటి అది ప్రభు నీకు చెప్పాలనుకుంటున్నాడు నువ్వు సంఘానికి వాటిని హెచ్చరించా అప్రహ్మంతనా పని వారికి హెచ్చరించినట్లు నిన్ను నీకు ఆ విషయాన్ని బయటపరుస్తాం అనుకుంటున్నాడు కానీ నువ్వు విని విని స్థితిలో ఉన్నావు ఎందుకో తెలుసా నువ్వు ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నావు ఆయన తన బిడ్డను ఎప్పుడు వచ్చి వింటారా ఎప్పుడు తండ్రి రేపటి దినం ఏం జరగబోతుందో నాకు బయటపరచు ప్రవ్వా నేను మీ బిడ్డల్ని హెచ్చరించా ప్రవ్వా అని ఎవడు ప్రార్థన చేస్తారా అని ఎదురు చూస్తున్నాడు కానీ ఒక్కడో కనిపిస్తాడు ఈ రోజు సంఘాలలో అందుకే విరక్తి వచ్చేసింది అనే ఆయనకి విరక్తి వచ్చేసింది దేవుడు బిడ్డల్ని అందుకే బయట నుంచి తీసుకొస్తున్నాడు దేవుడు బిడ్డల్ని తన బిడ్డలు తన జ్ఞానంలో అభివృద్ధి పొందకపోతే వాళ్ళకి సిగి కలిగించడానికి కొరకు బయట నుంచి వేరి వాళ్ళని ఏర్పుతున్నాడు దేవుడు గొప్ప గొప్ప సేవకులని అనిల నుంచి అనేక ఇతర ప్రాంతాల నుంచి దేవుడు గొప్ప సేవలను లేపుతున్నాడు కనీసం నా బిడలికి బుద్ధి చెప్పాలని ఎటువంటి శ్రమలు రాబోతునే ఎటువంటి కష్టాలు రాబోతునే అవి తన బిడ్డలకి చెప్పాలనుకుంటున్నాడు కానీ తన బిడ్డలు వినలేని స్థితిలో నదిలోచ్చు నీ జీవితం అట్లుందా పరిశీలించుకోరవచ్చు నువ్వు ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుతా లేవా జ్ఞానంలో అభివృద్ధి పొందుతున్నావా దీన్ని నువ్వు పరిశీలించుకో నీ మనసు ఎక్కడుంది ఈ లోకం నీ శరీర కోరికల మీరుందా నీ బలహీనతల మీరుందా వాటి మీద నువ్వు విజయం పునర్ నేర్చుకో నాకంటే నీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు పాత్రలుగా అన్నాడు మద్దేశ్వర పదవద్ధాన్ని అది బలహీనత ప్రభుని సంపూర్ణంగా ప్రేమించిన నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతో నీ దేవుడిని ఎవ సేవి ఆజ్ఞ మొదటి ఆజ్ఞాని నువ్వు ఆ రీతిగా అతన్ని సేవిస్తున్నావా ప్రేమిస్తున్నావా లేక ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా పరిచయం లేక సగం సగం అయిపోయినవా ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందలేదు అట్లుంటే ప్రవ్వా నీ వాక్యంలో నీ గ్రహించి నేను ప్రేమించి నీ వాక్యం ప్రేమించి బిడ్డగా నన్ను తయారు చేయ నాతో నేను ఏ రీతిగా మనుషులను హెచ్చరించాలి ఎట్లా వాక్యం పిల్లలకి పెద్దలకి ఉపదేశించే వాళ్ళు అవసరం ఆయనకు అది చాలా ఇష్టం ఈ విషయాలన్ని ఉపదేశించే వాళ్ళు కావాలి మనం కేవలము ప్రభుని ఒక ఆధ్వరం ఆరాధించి వెళ్ళిపోతే సరిపోదు ఈ ఉపదేశములను అన్నిటినీ గ్రహించి ఆయన నాతోని ఏం మాట్లాడుతూ అని నేను నేర్చుకొని దాని ప్రకారంగా జీవించాల జీవించకపోతే నువ్వు ఆయన కృపలో అభివృద్ధి పొందుతులేవు చిన్న కష్టమశా నిలబడలేవు నీ దుఃఖాన్ని నువ్వు అధికం చేసుకొని నీ వయస్సుని తగ్గించుకుంటున్నావు నీ ఆయుష్ని తగ్గించుకుంటున్నావు బైబుల్ ప్రకారంగా ఉన్న ఆయుష్ని నువ్వు పొదుకోలేకపోతున్నావు ఎందుకు ఆయన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందుతలేవు కాబట్టి క్లుప్తమైన కొన్ని విషయాలు చూపిస్తా ఎందుకు మీరు అభివృద్ధి పొందలేకపోతున్నారు దేవుళ్ళు నాకు ఈ ఉదయ ఆ విషయం చూపించింది తవ్వ ఎట్లా మనుషులు మీ అభివృద్ధిలో మీ జ్ఞానంలో అభివృద్ధి పొందకుండా విడిచిపెడుతున్నారంటే ఒక విషయాన్ని జ్ఞాపం చేసింది చూడండి మెతల గ్రంథము మూడవ అధ్యాయం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వర్షదం ఐదు ఆరు వర్షాలలో మనం ఒక విశు చూడండి ఎందుకు మనము దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందలేకపోతున్నాం అంటే ఇక్కడ దేవుని విషయాన్ని వ్యాఖ్యం చేస్తున్నాడు మీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక చూడండి మీ పూర్వ హృదయంతో యహోవా పెంచమాగించటర్ యహోయందు నమ్మి పెంచము మీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక అక్కడనే మతపరమైన జీవితం అంతా నీ స్వబుద్ధి అంటే నీ సొంత తెలివి నీ సొంత తలంపులు ఉపయోగించి ఆయన తలంపులను నువ్వు చోపిస్తున్నావు తీసుకు తగలిగిన మనసుని ధరించుకుని పౌలు జ్ఞాపకం తీసింది ఆయన మనసుని నువ్వు నీ మనసును తగినట్లు నువ్వు జీవిస్తున్నావు అది నువ్వు ఆయన నుంచి కావడం లోతుకి ఆ నేను అభరాం నుంచి దూరం అయిపోతే నేను మస్తు అభివృద్ధిలోకి వస్తా నాకు కూడా బాగా ఆస్తి అంతస్తులు వస్తాయి అని అనుకున్నాడైనా స్వబుద్ధి అది చాలు అంటారు మన భాష భాష చాలా చాలు ఈ పిల్ల చానా చాలు ఈ పిల్లగా చానా చాలు అంటారు ఇక్కడిది అంటే నువ్వు ఎక్కువ తెలివి పనిస్తున్నావు అనుకుంటున్నావు కానీ అది నీకు పనికిరాదు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే నీకు కష్టాలే జరుగుతాయి కానీ నీకు ఏ రూపకంగా లాభం జరగదు నీ స్వబుద్ధి అంటే నీ సొంత తలంపులు ఉదాహరణకి తలనొప్పి వస్తే పోయి అనాశిని వేసుకోవాలా అది నీ సొంత తలంపు కరుపు నొప్పి వేస్తే అది నీ సొంత తలం మోషన్స్ అయితే సెస్టీలు వేసుకోవాలా అది నీ సొంత లేకుంటే గొంతు నొప్పి వేస్తే హాల్స్ తీసుకుంటావు అది నీ సొంత తలం అర్థవతుందా నీకు సొంత తలం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పలాని ఏరియా అంటే పలాని దాదా దగ్గర పోవాలా పలాని పోలిటీషియన్ దగ్గర పోవాలా పాలని పోలీసు అనే నాకు బాగా పరిచయం ఆయన దగ్గర పోవాలా మనుషులను ఆశ్రయిస్తే ఎవరో ఆశ్రయిస్తాం మేలు అనే వాక్యం ఉంది కానీ దాంట్లో మనం అభివృద్ధి పొందలే ప్రభుత్వ అనేందులో పోయి ప్రార్థన చేయాల్సింది పోయి పోలిటీషియన్స్ దగ్గర పోతున్నాం ఈరోజు సేవకులు పోతున్నారు ప్రపంచం అమెరికా గానీ ఇండియానే కానీ ఏ దేశమనే కానీ గమనిస్తున్నా పాస్టర్స్ అంతా పొలిటీషియన్స్ దగ్గర పోయి వాని సాయం పొందుకుంటున్నారు గాని ప్రభు సాయం పొందుతలేదు నీ సభుడిని నువ్వు ఆదరణ చేసుకుంటున్నావా లేదా నీ సొంత తలపులను నువ్వు వాడుకుంటున్నావా లేదా ఆ రీతిగా వాడుకుంటే నువ్వు ఆశ్రదింపబడవు ఈ లోకంలో నువ్వు ఏదో సంపాదించుకుంటున్నావు కరెక్టే గానీ ప్రభుని వగొట్టుకుంటున్నావు ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందకపోతే కాబట్టి చూడండి ఏం చేయాలి మనం ఈ నీ ప్రవర్తన అంతటిలో అంతటి అందు కొంతగా కొన్నిసార్లు కాదు ఆదివారం రెండు గంటలే కాదు నీ ప్రవర్తన అంతటిలో అంటే నీ జీవితాంతము నీ ప్రవర్తన నువ్వు జీవించే విధానమే నీ ప్రవర్తన నువ్వు మాట్లాడే విధానమే నీ ప్రవర్తన నీ నడవడి నీ ప్రవర్తన నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఈ లోకంలో నీ బంధుమిత్రుల మధ్యలో ఎట్లా జీవిస్తున్నావు నీ ఉద్యోగ స్థలంలో నువ్వు ఎట్లా జీవిస్తున్నావు దేవుడు నీ సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావు నీ కుటుంబంలో నువ్వు జీవిస్తున్నావు ప్రతి స్థలంలో ప్రతి స్థలంలో నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము క్రైస్తవులు ఒప్పుకుంటలేదు అందుకు అవిదేలు అయిపోతున్నారు వారి సొంత ఉపయోగించి ఆయనకి దూరం అయిపోతున్నారు నేను అల్చుకోలేదు నేను నా తలంపులను అన్నింటినీ తీసివేసిన ఎందుకంటే అది పనికిరాంది చెతతో కూడింది అది వెర్రితనం ఆయన దృష్టిలో నా ఇంటెలిజెన్స్ నా నాలెడ్జ్ అంత యూజ్లెస్ నువ్వు అట్ట మాట్లాడగలవా నేను మస్తు చదువుకున్నాను నేను పెద్ద చదువు చదువుకున్నాను పనికిరాదు ఆ సర్టిఫికేట్స్ పనికిరావా డిగ్రీలు పనికిరావా ఒకరోజు చచ్చిపోతే సర్టిఫికేట్స్ ఉన్నా ఉద్యోగం రాని కాలం నువ్వు ఎంత చదువుకున్నా ఇంటర్వ్యూలో పాస్ కాని కాలం ఎందుకని తెలుసా నీ స్వబుధిని నువ్వు ఆధారం చేసుకున్నావు కాబట్టి నువ్వు లాభం పొందలేకపోతున్నావు నీ ప్రవర్తన అంతటిలో ను అతనికి ఆయన అధికారానికి లోబడతలేవు నువ్వు ఆయన అధికారానికి లోబడతలేవు ఆయన అధికారం అంటే ఏం తెలుసా ఆయన అథారిటీ ఇంగ్లీష్ లో అథారిటీ అంటారు అధికారం అంటే మన ప్రభు అధికారానికి నువ్వు లోబడకుండా పొలిటికల్ అధికారానికి లోబడుతున్నావు గవర్నమెంట్ అధికారానికి లోబడుతున్నావు ఈ లోకస్తుల అధికారానికి నువ్వు లోబడుతున్నావు నేను ఒబను ఈ లోకస్తులకు లోబడను మర్యాద చూపిస్తా పెద్దవాళ్ల పట్ల మర్యాద చూపిస్తా అనదల పట్ల ప్రేమ చూపిస్తా విధరాలి పట్ల ఆదరణ చూపిస్తా బలహీనుల పట్ల ఉపశమనం కల్పిస్తా అన్ని నేను చేస్తా కానీ ఈ లోకస్తులకు ఈ లోకపు జ్ఞానానికి నేను లోబడను అది భూఫంతో కూడింది ఈ తో స్నేహము దేంతో వైరం కానీ మనం అందరము ఆయనకి శత్రులం అయిపోతున్నాం వైరం తెచ్చుకుంటున్నాం ఈ లోకాన్ని ప్రేమించి ముఖ్యంగా మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం అంత వైరంతో నిండింది ఆయనకి బహు దుఃఖంగా ఉంది నేను వీళ్ళని కష్టపడి కని వీళ్ళ ప్రాణాన్ని త్యాగం చేస్తే వీళ్ళు నాకు శత్రులుగా తయారవుతున్నారు నా అధికారానికి లోపడతలేరు అని బాధపడుతుంది ప్రతిరోజు నువ్వు చూడగలవా నీ హృదయంలో నువ్వు ఆయన నీ వీపు చూపిస్తున్నావు అంతే ఆయన అధికారానికి లోబడకపోవడం అంటే నీ వీపు నైనా చూపించడం ఇది ప్రపంచమంతటా కనిపిస్తుంది ఒక స్థలం అని కాదు నేను ఎప్పుడు ఒక నుంచి తిట్టలే ఒక సంఘం గురించి మాట్లాడలే ప్రపంచమంతటా క్రైస్తవ జీవితం ఇక్కడనే ఉంది చాలా అన్యాయం నాకు ఒక్కసారి చూపించింది దేవుడు కొన్ని నెలల ఆ సంఘం పేరు మీకు చెప్పాను ఇంచుమించి మూడు వేల మంది అక్కడ ఆరాధిస్తారు దేవుడు నాకు ఒక విషయం చెప్పించింది ఈ సంఘంలో ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారు పెళ్లి వేసుకుంటున్నారు డివోర్సులు తీసుకుంటున్నారు సంఘంలో నువ్వు అనిలకి మాదిరిగా ఉండాల్సింది పోయి అనిల కంటే అభిమానంగా జీవిస్తున్నావు ప్రపంచమంతట ఆయన భరించాలడై బాధ బోహపు చూపు క్రైస్తవ సంఘంలో బాహకంగా చూపిస్తున్నాడు దేవుడు అది చెప్పడం కష్టం అందుకే నేను రాను చర్చి ఇటువంటి చర్చలకు పూలలో పోతాను వాళ్ళు వింటారు వాక్యాలు చర్చ వినర్ ఒక్కసారి నేను ఒక చర్చికి పోయినా అంటే నన్ను ఎవరు రానియరు ఎందుకంటే చెప్పే వాక్యం చాలా కష్టం భరించలేదు మనుషులు కష్టం లేదా బాధాకరంగా ఉంటారు ఎందుకన్నా వింటున్నామని భూహప్పు చూపు విలయతాండ మారుతుంది క్రైస్తవ సంఘాలలో వాడు సీని వాడు పాటలు వాడతాడు వీడి గిటార్ కొడతాడు అక్కడి నుంచి నడుస్తా ఉంటే కథను చెత్త అపవిత్రత అంతా సంఘంలో కనిపిస్తుంది ఎక్కడ చూసిన ఆయన జ్ఞానంలో ఎప్పుడు అభివృద్ధి పొందుతారు ఒక సంఘం ఒక సంఘంలో జరుగుతుంటే దాన్ని పర్మినెంట్ గా విడిచిపెట్టి వచ్చిన మళ్ళా నేను ఈ రోజు వారు కూడా ఆ సంఘంకి అడుగు పెట్టలే ఇంకొక సంఘంలో దేవుడు నాకు చూపించింది నాకెందుకు చూపిస్తాడు నేను అనుకోవచ్చు ఏమైనా స్పెషలా ఇందాక వాక్యం చూపిస్తుంది తన బిడ్డలకి ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన నాకు చూపించే దేవుడు మీకు కూడా చూపిస్తాడు మీకు చూపిస్తానంటే మీరు ఆయన బిడ్డలాగా పరిశీలించుకోండి ఆయన నమ్మదగిన వాడు క్షణిస్తాడు నాకెందుకు చూపించే ప్రభుత్వం హైదరాబాద్ లో ఏం జరగబోతుందో ఎటువంటి ఆర్థిక స్థితి ఉండబోతుంది భవిష్యత్తులో ఎందుకు చూపించే తప్పకుండా చూపిస్తాడు దేవుడు మీకు నువ్వు అడుగుతలేవు నువ్వు అడిగేది ఏం తెలుసా ఈ రోజు నాకు రొట్టే కావాలా ఈ రోజు నాకు చేప కావాలా అని అడుగుతున్నావు అంతే నీ ప్రార్థన ఐదు రొట్టెలు రెండు చేపలకే నీ ప్రార్థన పరిమితం అయిపోయింది అంతకంటే నువ్వు ఎక్కువ ఏమి నేర్చుకుంటావు ప్రభు నుంచి కానీ నేను అక్కడ లేదు ప్రతిరోజు ఆయన లేఖ పరిశోధించాలా అని ప్రయాసపడుతున్నా ఎందుకంటే ఆయన ఎన్నెన్నో విషయాలు మంత్రం మాట్లాడాలనుకుంటున్నాడు మీకు ఒక విషయం నేను చూపించేస్తుంది యశా గ్రంథము యాభై అధ్యాయం ఏషయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వర్షాలలో ఇది మీరు చాలాసార్లు ధ్యానించినారు ఎనిమిది సార్లు చదివినారు కానీ చూడండి ప్రభు మాట్లాడుతున్నారు ఏమని మా తలంపులు మీ తలంపుల వంటివి తానేగావు కానీ మీరు మీ తలంపులకు ఎక్కువ అవకాశం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అందుకే నేను నా తలంపులు తీసేసిన పోయిన రెండు వారాల నుంచి ప్రత్యక్షనే ప్రవ్వా నా తలంపులు తీసే ప్రవ్వా ఎక్కువ చదువుకుంటే బలైన తదే ఈ లోకంలో ఎక్కువ చదువుకుంటే మన తలంపులు వాడతాం అందుకే నేనంతా పట్టగొట్టేసినది ఆ చదువు ఆ జ్ఞానం అంతా మన ప్రభు తలంపుల వంటివి కావు ఎందుకంటే ఈ లోకంలో నువ్వు స్కూల్ లో సైన్స్ లాజిక్ ఇవన్నీ నువ్వు స్కూల్ లో అవి వాడుకుంటున్నారు నీ సమస్యల మీద కానీ ఆయన తలంపులను నువ్వు వాడుకుంటలేవు ప్రతి దశలో నువ్వు ఆయన తలంపులకు చోర్విస్తలేవు ఇందాక చూసినాం నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి లోబడతలేవు లోబడిని జనంగా తయారైపోయినాం మనం ఈరోజు ప్రపంచం అంతటా అనుకుంటా నాకు అంత బాగానే ఉంది అంత బాధ ఎవ్వరు గుర్తలిగిన సమయంలో జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ గుర్తుపోయింది మేసవారితో ఎన్నో అయినా మనం చూస్తాం నోవా జరిగింది అది మన ప్రభు కళలో జరుగుతుందంట మన ప్రభు వచ్చే టైం కంట ఎవరు గుర్తెరగడనేసి ప్రభు చెప్తున్నాడు అక్కడ మత్స్యస్ తిరగడు గుర్తెరగని సమయంలో జిల్లు తిలుచు త్రాగొచ్చు సుఖించచ్చు పెళ్లి చేసుకునిచ్చు పెళ్లిచ్చు నారు నాకొచ్చు అమ్ముచ్చు పొన్నొచ్చు బిజినెస్ గుర్తెరగని సమయంలో జల వచ్చి అందరినీ కొట్టుకొని పోయింది అలాగున మనిషికు అనేది రాకడ దినం ఆయన దినము ఎవడు గుర్తించ ఎందుకు తెలుసా అర్థమవుతుందా నీ తలంపులను నువ్వు ఆతరం చేసుకున్నావు ఆయన తలంపులను నువ్వు చోటు ఇవ్వలేదు కాబట్టి ఆయన నీ తను మాట్లాడతలేదు ఆయన నీకు ఏమి కూడా హెచ్చరికలు ఇవ్వడు ఏం జరగబోతుంది ఎటువంటి శ్రమ రాబోతుందో అని నీకు చూపించడు అప్పుడు నిన్ను బలపరచుకోలేవు సిద్ధపరచుకోలేవు నీ సేవలను ఎవరు సిద్ధపరచలేదు నీ కుటుంబాన్ని నువ్వు ఎందుకంటే నీకు ఆ జ్ఞానం కొడువా జ్ఞానం కొడువా ఉన్నవాడు ఎవరైనా ఆశ్రయించిన వాక్యం ఉంది తను యువోనిట్టాశ్రయిస్తాడు ఆయన ఇక్కడ ఈ వాక్యంలో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు నువ్వేదో ఎక్కడెక్కడో నడుస్తున్నావు ఏదేదో విధాలు వెతుక్కుంటున్నావు అవన్నీ పనికిరాని విధానాలు ఎందుకంటే అవి మన ప్రభు విధనాలు కావు మన ప్రభు ఎక్కడికి పోతే మనము ఆయన ఎంట పోవాలా నేను అది నా లైఫ్ లో ఆయన ఎక్కడ నడిపిస్తే నేను అక్కడ వెళ్ళిపోతా అందుకే నేను కూడా అంటుకొని ఉండదు వ్యక్తులతో కూడా అంటుకొని నేను ఉండను ప్రేమిస్తాను కానీ నాకు అటాచ్మెంట్ ఎందుకంటే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన పాత్రలు కాదు నాకంటే మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించిన నాకంటే మీ భార్యని మీరు ప్రేమించిన మీ భర్తని మీరు ప్రేమించిన మీ పిల్లల్ని మీరు ప్రేమించిన ఈ లోకంలో ఎవరిని కానీ నాకంటే మీరు ఎక్కువగా ప్రేమించిన నాకు మీరు పాత్రలు కాదన్నారు కాబట్టి నేను అటాచ్మెంట్ ఎవరితో పెట్టుకోవాలా నా ప్రభుత్వాన్ని పెట్టుకోవాలా అది జ్ఞానంలో అభివృద్ధి పొందడం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తే నేను ఆయన విభించాల బయట ఉండడా నువ్వు ఎక్కడ గ్రహించగలిగినవా ఇదిగో నేను తలుపు యుద్ధ నిలచో తలుపు తడుతున్నాను ఏమి నన్ను ఆహ్వానిస్తే వాణి ఇంట్లోనికి నేను వస్తాను నేను బస చేస్తాను ఆయన తలుపు యుద్ధ ఉన్నాడు నువ్వెక్కడున్నావు తగిన రాష్ట్ర చూడండి ఇదే యహో వాపు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అల అటువంటి తలంపులు నీకు అంత ఎత్తుగా ఉన్న మార్గములు అంత ఎత్తుగా ఉన్న తలంపులు నీకు మీరు నేర్చుకోవాల్సింది కదా అయినా మీ తలంపులతో మీరు కొట్టుకొని పోతున్నారు మీ మార్గంలో మీరు తలబడి పడిపోతున్నారు కానీ ఒక్కడు కూడా ఆయన మార్గంలో ఆయన తలంపుల కొడుకు ప్రయాస అది బాధపడుతూ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఇది చెప్పు తన బిడల కానీ చెప్పి నేను మీతో చెప్తున్నాను మీరు కూడా అనేక ఈ విషయాలు కానీ మీరే బలపడకపోతే మీరే అభివృద్ధి పొందకపోతే ఈ రీతిగా మనుషులు హెచ్చరిస్తారు ఈ విధంగా మీరు మీ సొంత తలపులను ఆధారం చేసుకుంటే అది మిమ్మల్ని నాశడానికి నడిపిస్తుంది అని యాకోబు భక్తులు మాట్లాడుతుంది ఆ విషయం తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు మీ ఇంటి చివరిగా మన ప్రభుని మనము సేవించే విధానం ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందే విధానం నేర్చుకోవాల అదే ప్రభు మనల్ని ఈ లోకంలో ఎటువంటి ఉపద్రవం రాబోతునయో ఎటువంటి కష్టాలు రాబోతునయో ఆయన నీకు చెప్పాలా నువ్వు అది ఛాలెంజ్ తీసుకోలే ఈరోజు నుంచి నీకు చెప్పకుండా హైదరాబాద్ లో ఏమైనా అవుతుందంటే ప్రభు నీ చెప్పలే వేరే వాళ్ళ హెచ్చరించి వాళ్ళ సంఘస్థులంతా బలపడేది నీకు చెప్తలేడంటే నీలో అది నువ్వు ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుతలేదు ఈరోజు నుంచి అది సవాల్గా తీసుకోవాలా ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా నాలో ఇంకా ఏమైనా ఆశకరమైన చూపించండి ప్రవ్వా అది ఒప్పుకొని నేను దాన్ని విడిచిపెట్టాలా నీ కనికరం మేం పొందుకోవాలా ప్రవ్వా నీ జ్ఞానంలో నేను అభివృద్ధి పొందాలా ప్రవ్వ అన్నీ అన్న ప్రార్థన నీకు అవసరం విరోధించాను మీరు కొన్నిసేపు నేను ప్రార్థన చేస్తాను వాక్యాన్ని ముగించుకుంటున్నాను ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందుట దేవుని యొక్క నీ తలంపులు పనికిరానివి నీ మార్గంలో తొట్రిల్లేని నువ్వు అన్న తపక తొట్టి వెళ్తావు నీ సొంత మార్గాన్ని నువ్వు వెంబడిస్తే ఖచ్చితంగా జారి పడిపోతావు కాళ్ళు చేతులు ఎలగొట్టుకుంటావు నీ తలంపులని నువ్వు ఎంతగా వాడకున్నా నువ్వు ఫెయిల్ అవుతూ ఉంటావు నీ డబ్బంతా వృధా నీ తలంపుల మీద పెడితే ఆయన జ్ఞానం మీద నువ్వు ఆదరపడకపోతే వ్యర్థం ఆయన జ్ఞానం ఎంతో ఉన్నతమై నీ జ్ఞానము పిచ్చితనం ఆ దేనికి పనికిరాదు ప్రభు జ్ఞానములను వర్దనడం నేర్చుకునే రోజు నుంచి ఆయన కృపను వర్ధనడం నేర్చుకో ఈరోజు నుంచి సినిమాలో చూపించిన ఆ కృపని జ్ఞాపకం చేసుకునే రోజు ప్రేమ క్షమాపణ ఆ కృపలో ఉన్నాయి నీ రావాల్సిన శిక్ష ఆయన భరించి ఆయన ప్రేమను మీరు కేవలం వాక్యాన్ని వినేవారు కాకుండా దాన్ని పాటించేవారులాగా తయారు కావాలా నా జీవితం ఏమైపోతుందో నా భవిష్యత్తు ఏమైపోతుందో నువ్వు బాధపడుతున్నావు కానీ ఆయన దేవుడలు ఏమైపోతుండ్రో అని ఆయన బాధపడుతున్నాడు ఎంత తేడా ఉంది చూడండి నీ ఆలోచనకి ఆయన ఆలోచన ప్రపంచమంతటా క్రైస్తవులు తగ్గిపోతుంటే నువ్వు నీ సొంత సమస్యల గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు జ్ఞానంలో అభివృద్ధి పొందలే ఇంత ఎంతమంది నశించిపోతున్నారు రక్షణ అనుభవం లేకుండా ఈ లోకాన్ని ముగిస్తున్నారు వారి పాలాన్ని ముగిస్తున్నారు కానీ నువ్వు ఇంత నీ సమస్యల గురించి అలా చేస్తున్నావు ఎంతగా అభివృద్ధి జ్ఞానంలో నువ్వు మన ప్రభువు పరిశుద్ధుడు తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు పరిశుద్ధంగా ఉందవా ఆయన పరిశుద్ధతలో నువ్వు ప్రవేశించగలవా ఆయన విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించగలవా నీకు ఏమి చెప్పకుండానే ప్రభు ఎన్నెన్నో విషయాలు చేస్తుండే లోకంలో అంటే నువ్వు ఆయనకి ఎంత దూరంగా ఉన్నావో చూస్కో వీరి పెదవులు వారి పెద్దలు నన్ను గాని కానీ వాళ్ళ హృదయాలు నాకు బహుదూరంగా ఉన్నాయంటాడు ఆయన బాదా ను కేవలం ఆయన శుద్ధిస్తున్నవేమో ఘనపరుస్తున్నవేమో పాటలు వాడుతున్నవేమో కానీ హృదయం చాలా దూరంలో ఉంది అందుకని తను మాట్లాడతాడు ఆయన నీకేమి చూపిస్తలేడు ఈ యొక్క యువదేవత నీకేదైనా గుడితనం కల్పించిందేమో చూసుకోకసారి అపవాడుని ఎదిరించండి వాడు మీ నుంచి పారిపోతామని వాక్యం నీ ఉపాస ప్రార్థనలో దేవుడి జ్ఞానం కొరక లేక ఈ లోకాతీతమైన జీవితం కొరక పరిశీలించుకో నీ సేవా జీవితంలో మన ప్రభుని గనపరిచేక లేక నీ యొక్క స్వార్థాన్ని నీ యొక్క నామాన్ని గనపరచడం మనుషుల్ని ఆకర్షించడం కొరకు దేవుని సుతిస్తున్నావా లేక దేవుని సంతోషపరచడం కొరకు ఈ సన్నిధికి నువ్వు పరిశీలించుకో ఆయన జ్ఞానంలో అభివృద్ది పొందడం నేర్చుకో సమస్త సృష్టికి సువార్తను ప్రకటించడం నేర్చుకో నీ కుటుంబాల రచనలు నడిపించుకో నీ ఇరువు పరుగు నీ బంధువులకు ఉపదేశించి మనము సిగ్గుపడకూడదు మన ప్రభు గురించి ఆయన సజీవుడు ఎందుకు సిగ్గుపడాలా మనం ధైర్యంగా ఆయన గురించి మనం ప్రకటిస్తాం ప్రతి ప్రాంతంలో ప్రార్థనూసుకోండి పరశుద్ధులకు దేవా మీకు పొందాల జ్ఞానంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని గ్రహించగలిగిన కానీ ప్రభావ ప్రపంచమంతటా క్రైస్తవ జీవితం ఐశ్వర్యంలో అభివృద్ధి పొందుతుంది తండ్రి ధన వ్యామోహంతో ఆస్తి అంతస్తులు పొందుకోవడంలో అభివృద్ధి పొందుతుంది అయినా ఈరోజు ధనవంతులు క్రైస్తలనే కనిపిస్తారు ప్రపంచమంతట కానీ మీ అందు వాళ్ళు దరిద్రులుగా ఉన్నారు ప్రభా అది మీరు మాతో మాట్లాడుతున్నారు ఆత్మీయ జీవితంగా దరిద్రులుగా తెరపోతున్నారు ప్రభా ఈ లోకాపితంగా ధనవంతులుగా తెరైపోతున్నారు ప్రభా కానీ ధనము సంపాదించుకోవడంలో తప్పు అంటున్నారు మీరు ధన వ్యామోహంలో తప్పు ఉన్నట్టున్నారు ప్రభా మాత్రం ఆ యొక్క అనుగ్రహించండి నేను ఏ రీతిగా మిమ్మల్ని సంతోషపరిచి బిడ్డలుగా జీవించాలా మీరు ఎంతో మంది పర్వతలతో మాట్లాడుతున్నారు ఈ లోకంలో ఏం జరుగుతుందో కానీ నా తను మాట్లాడలేదు ఇంతవరకు ఇక మీద నేను మాట్లాడండి స నాకు చూపించే విషయాలు అనేట్ల నేను హెచ్చరించాను ప్రభా ఆ జ్ఞానం నాకు మీ జ్ఞానంలో మీ కృపలను మేము అభివృద్ధి పొందాలా ప్రభావ అటువంటి జీవితాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని నా పరిషత్ నామం ప్రార్థించినా తల్లి ఆమె सायंकाल पशुपाल तक द्वारा पशुपाली समय माता है प्रार्थना चपेट आयकोट आय निराज मैं प्रार्थना स्थाई मैं माच మన యొక్క ప్రార్థ విధానాన్ని మనం మార్పుకుందాం ఆ మార్పు ఏమైందంటే విధానం చేసి కాఫీ వాళ్ళతో టీవ జీవితాన్ని ప్రారంభించకుండా దానికి కృప ద్వారా నన్ను బలపరచుకొని జ్ఞానంలో నన్ను అభివృద్ధి చేయకొని నా తలంపులు ఆలోసి ఈ తలంపులు నన్ను అనుభవించి ప్రతి నిమిషము ఆ రీతిలో ప్రార్థిస్తూ ప్రభువులో అభివృద్ధి చెంది ఆయన ఈ రెండు సీత మనం అభ్యర్థి ఉపయోగించగలిగి ఉంటాం సరే ఏం చేయాలని అంటే దేవునికి స్తోత్రాలు చెప్పు